ఆ గోపాలకృష్ణుడు ఎవరయ్యానంటే కృషి నష్ట నిర్వృత్తి వాచకైక్యం పరం బ్రహ్మ కృష్ణ చూసారా పదే పదే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కృష్ణుడు అంటే ఎవరో కాదు నాయనా సాక్షాత్ పర అది ఇక్కడ ఉన్నది కఠస్థం చేసుకోండి కృష్ణ అనేటువంటి శబ్దంలో కృష్ ఇంత భాగాన్ని వేరు చేయండి మరి ఏదైతే ఉన్నదో ఆ అణు అనేటువంటి అక్షరాన్ని వేరు చేయండి క్రిష్ నా క్రిషర్ భూవాచక శబ్దో క్రిష్ అంటే భూవాచకం భూ సత్తాయా అంటే అస్తిత్వాన్ని సత్యత్వాన్ని బోధిస్తుంది క్రిష్ అనే ఇక నష్ట నిర్వృత్తి వాచక నిర్వృతి అంటే సుఖం ఆనందం ఏది సద్రూపమై మరి ఆనందరూపమై ఉన్నదో అంటే ఇక్కడ మధ్య జ్ఞానం చెప్పలేదే అని అంటే అది అర్థత సిద్ధమవుతుంది ఎందుకంటే ఎక్కడ సుఖానుభూతి ఉంటుందో ఎక్కడ ఆనందం ఉంటుందో అది జ్ఞానపూర్వకంగానే ఉంటుంది అందుకని జ్ఞానం అనేది అర్థత సిద్ధమవుతుంది ఎవరైనా మీ మిత్రుడు ఒక కొత్త నూతనమైనటువంటి వస్తువు నువ్వు ఎప్పుడూ కని విని ఎరగనటువంటి వస్తువుని తెచ్చి నీ ముందు పెట్టాడు పెట్టినప్పుడు దాన్ని చూడగానే నీకు ఏమనిపిస్తుంది ఆనందం కలుగుతుందా ఏమో ఏం పదార్థమో తయారైందో ఆది చెడు చేస్తుందో మంచి చేస్తుందో అనేటువంటి సందేహంలోనే ఉంటావు కానీ ఆనందం కలుగుతుందా నీకు ఆనందం కలిగేది వెంటనే కానీ ఆ తెచ్చినటువంటి వ్యక్తి ఇది వస్తువు పేరు ఫలానా ఇది ఫలానా మెటీరియల్తో తయారైంది దీని ప్రయోజనం ఇట్లా ఉంది ఆ ప్రయోజనం నీకు చాలా ఉపకారిగా ఉంటుంది ఇది నువ్వు దగ్గర ఉంచుకో అని చెప్పినట్లయితే అప్పుడు నీకు దాని పరిజ్ఞానం అయింది కాబట్టి నీకు ఆనందం అనిపిస్తుంది ఓ అయితే బాగుంటుందా ఉంచుకుంటలే పర్వాలేదు నీకు ఆనందం కలుగుతుంది అంటే జ్ఞానం లేనప్పుడు ఆనందం లేదు జ్ఞానం ఉంటే ఆనందం ఉన్నది అందుకని ఆనందం ఉన్నది అంటే జ్ఞానం తప్పకుండా ఉంటుంది కాబట్టి కృష్ణ అంటే సత్తా అంటే సత్యము మరి జ్ఞానము మరి అణు అంటే నిర్వృత్తి అంటే ఆనందం సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ సత్తు చిత్తు ఆనందమైనటువంటిది బ్రహ్మ ఆ బ్రహ్మ అంటేనే కృష్ణుడు తయోరైత్యం పరం బ్రహ్మ ఎక్కడ సత్తు పరి ఆనందము రెండు ఏకత్రితమై ఉంటాయో అదే పరబ్రహ్మ వస్తువు అదెవరో కాదు కృష్ణుడు కృష్ణ ఇత్యభిధియతే ఆ పరబ్రహ్మమే కృష్ణుడు కృష్ణుడు అంటే ఎవరో కాదు మరియు నాకంటే భిన్నుడా ఆ కృష్ణుడు అనంటే దేహోనాహం శ్రోత్రగాది కానీ నాహమధ్యా మూలం నాహం సత్యానందిదాత్మా సాక్షి కృష్ణ ఏ వాహమస్మి ఎక్కడ ఉంది చెప్పండి శ్లోకం తత్వానుసంధానంలో మంగళ శ్లోకం మీరందరూ అభ్యాస చేసిన వాళ్ళే ఉన్నారు కదా ఏమన్నాడు ఈ దేహము నేను కాదు ఉపలక్షితమంగా ఈ ఇంద్రియాలు నేను కాదు ఈ సూక్ష్మ శరీరం మనస్సు నేను కాదు దేహోన్నాహం రోత్రవాగాది కాని పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు పంచ కర్మేంద్రియాలు నేను కాదు మాయా నేను కాదు ఈ అధ్యాస రూపమైనటువంటి జగత్తు నేను కాదు మరి మాయా సాక్షి కృష్ణ ఏవ అహం అస్మి ఆ మాయకు కూడా సాక్షి నేనే కృష్ణుడను అంటే పరబ్రహ్మ స్వరూపుణ్ణి కాబట్టి నీవెవడవు చెప్పు నీవే కృష్ణుడవు అందుకని ఆ కృష్ణుణ్ణి నేను ఇత నిరుక్తే హే ఈ విధంగా కృష్ణ నిర్వచనం ఎవరు చేశారయ్యా కృషి భూవాచక శబ్ద అని ఈ కృష్ణ పదం నిర్వచనం ఎవరు చేశారు అనంటే యాస్కముని చేశాడు ఎక్కడ నిరుక్తంలో వేదములో ఉన్నటువంటి ఏవైతే పారిభాషిక శబ్దాలు ఉన్నాయో ఆ శబ్దాలన్నిటికీ కూడా నిర్వచనం చేయబడింది నిరుక్తంలో అందుకని నిరుక్తం కూడా వేద అంగం ఉన్నది వ్యాకరణం చెందు నిరుక్తం జ్యోతిషం తల్పశ్చేతి షడంగాని వేద శ్యాహుర అని ఆ రంగాలు చెప్పబడ్డాయే వేదం ఆ ఆ రంగాల్లో నిరుక్తం ఒక అంగం అది ఏం చేస్తుందంటే వేదంలోని పారిభాషిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వచించి చెప్పబడింది ఉంది అక్కడ అది ఎవరు చేశారు అంటే యాస్కముని ఆ యాసమునింద్రులు చెప్పారు కృష్ణ అనే శబ్దానికి నిర్వచనం కృష్ణుడు అంటే ఎవరో కాదు పరబ్రహ్మ స కృష్ణహ అహం ఆ కృష్ణుడు ఎవరో కాదు నేనే అంటాడు ఏమయ్యా నిన్నమన్నాడు దాకా నేను దేవదత్తుని నేను యజ్ఞదత్తుని అన్నావు ఎల్లవు నేను అంటున్నావు ఎప్పుడైనా పోయా నువ్వు కృష్ణునివి అప్పుడే కృష్ణుని అని అంటున్నావు ఎప్పుడైపోయినావు నువ్వు కృష్ణునివి అని అంటే అవిద్యా నివృత్తవు అవిద్య నివృత్య సేవ కృష్ణ అహమస్మి ఇంతవర దగ్గర నిన్నటి దగ్గర నేను దేవదత్తుణ్ణి యజ్ఞదత్తుని అని ఏదైతే నేను అన్నానో అదంతా అవిద్యా వశాత్ అన్నాయన ఆ అవిద్య ఇప్పుడు నివృత్తి అయిపోయింది నేను కృష్ణుని అయిపోయినా అంటాడు అందుకని అవిద్య నివృత్య సృష్ణ అహమస్మి అవిద్య నివృత్తమైంది కాబట్టి ఇప్పుడు నేను కృష్ణుడు అయిపోయాను ఎందుకంటే కృష్ణుడు శుద్ధ చైతన్యం కదా ఎప్పుడైతే అవిద్య నివృత్తమైందో నేను కూడా సాక్షాత్ శుద్ధ చైతన్య స్వరూపుడు అనేను కాబట్టి ఆ బ్రహ్మమే నేను అని నిశ్చయం కలిగింది కాబట్టి సయేవ బ్రహ్మ అహమస్మి అని ఎప్పుడైతే నిశ్చయమైందో ఆ బ్రహ్మనే కృష్ణుడిగా నిర్వచించి చెప్పబడింది కాబట్టి ఆ కృష్ణుడు కూడా ఎవరో కాదు నేనే ప్రతి వాడు నిశ్చయం చేసుకోవాలండి ఇది ఎవరికో చెప్పడంలే ఇది ఎవరికి చెప్తున్నాడు ఈ బోధ మనకే చెప్తున్నాడు కాబట్టి ప్రతి కూడా ఈ నిశ్చయంలోకి రావాలి ఈ నిశ్చయంలోనికి వచ్చినప్పుడే వాడు ముక్తు లేకపోతే బద్ధుడే ఎంతవరకు ఇటువంటి పక్కా నిశ్చయం చేసుకోవో అంతవరకు నువ్వు జన్మవరణ రూప సంసారంలో తిరగాల్సిందే అరే నీకు సంసారం కావాలన్నా బ్రహ్మీ స్థితి కావాలన్నా